సూదం ప్రభు పరిశుద్ధ వైఎస్య్య నామంగా టీవీ యొక్క మధ్య కల్ం సమయంలో కోడి రాణాయణ బిడ్డలని మీరు అప్పించండి వాక్యం చేత మాట్లాడండి పరిశుద్ధ పరిచయదేవాహిము కరంగా జీవించి బిడ్డలుగా తయారు చేసి మీరే మొక్క తోడుగా నిడమే వైఎస్ఐ నామంలో ప్రాధాన్యస్తున్నాం తండ్రి పాట ఎంత మంచి దేవుడయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా ఘోర పపీనైనా నేను దూరంగా పారిపోగా ఘోర పపీనైనా నేను మీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత ఉన్న విషయం మీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత ఉన్న విషయం ఎంత మంచి దేవుడవయ్యా ఎంత చింతల మీ తీరయ్యా చేరగా ఎంత మంచి నా చాలే ఉడవే స నాకున్నవాడిపోయినను నాకున్నవాడిచిపోయినూ ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు వినవనేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు వినవనేదయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత చింతలన్నీ తినేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ విషయ్యా నా చింతలన్నీ తినేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడమే సయ్యాం నువ్వు లేకుండా ఒక క్షణమైన మృతగాలేనయ్యా నువ్వు లేకుండా నేను ఒక్క క్షణమైన మృతకాలే నయ్యా మీతో లోకం నుండి పరలోకం చేరదనే సయ్యా మీతో కూడా లోకం నుండి లోకం చేరదని సయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరైనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ ఎంత మంచి దేవుడ వేసయ్యా హలలుయ్యుయ్య శుభ్ర ప్రేమల దేవ అక్కడ దేవానికి కృతజ్ఞతాస్తుత కలలియ రజా పరిశుద్ధులు ఒక సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకే వందనారు ప్రభా వేలాది రోజులతో కూడిన మాహున ద్వారా గోప దేవా నీకే స్తో నీకే వందండి దేవాయసే మరి చది లేక నిలబెట్టినందుకు నీకు వందనాడు ప్రభా దేవాయసే ప్రభా మరి మాద్రమ్మని ప్రభా మరి పర్మిషన్ అడుగుతున్న ప్రభా అయితే మరి మీరు వచ్చి మా ప్రభా దేవాయసీ ప్రభా మరి వాక్యం మీద మాతో మాట్లాడండి మాత్రమే నేతలు రూపండి మా ఆత్మేమని చూడండి వస్తపరచండి ప్రభా దేవా ప్రభా ప్రతి దేవుడు ప్రభా మరి మేము విశ్వసిస్తున్నాము దేవుప్రభ మరి నీ యొక్క ఆత్మ చేత మాకు నడిపింపుదా ఇచ్చింది ప్రభా ఇవన్నీ ముఖ్యంగా ప్రభా మాకున్న సొంత తన గదించి కొట్టి వేసే ప్రభా నీ యొక్క తలంపుల చేత ప్రభా వాళ్ళ ఒక జ్ఞానం చేత ప్రభా పరిశుద్ధాత్మ చేత నడిపింపుదా ఇచ్చేయమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఈ వాక్యం ఏమని చెప్తుందంటే ఫౌండేషన్ కోసం మాట్లాడుతుంది వాక్యము ఎట్లా అంటే ఏవైతే అంటే బిల్డర్స్ ఉంటారు కదా పడిపోయిన స్థలాలు పాడైపోయిన స్థలాలు ఇంకా నిర్మించిన స్థలాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క స్థలం దగ్గర ఇవి ఉన్నాయన్నమాట అంటే ఈ ఫౌండేషన్ కోసం ఎట్లా అంటే మనం పునాదులు కరెక్ట్గా ఉంటేనే మనం బిల్డింగ్ సరిగ్గా కట్టుకోగలుగుతాం కదా అదే రీతిగా ఇక్కడ వాక్యం కూడా చెప్తున్నామన్నమాట ఇక్కడ ఎట్లా అంటే శిల్పాకారుడు ఏజ్ ప్రభే కాబట్టి మరి ఆయన తయారు చేస్తున్నాడు ఇక్కడ చూడండి ఫస్ట్ కొంచెం థర్డ్ చాప్టర్ టెన్త్ వచ్చిన దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరి నై శిల్పాకారునివ్వాలి పునాది వేసి తిని మరి దాని మీదనే కట్టుచున్నాడు ప్రతి వాడు దాని మీదనే ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను చూడండి కట్టిన దాని మీదనే తిరిగి మళ్ళీ కట్టడం జరుగుతుంది అంటే ఆ కాలం నుంచి కాలం వరకు చూసుకుంటుంటే పాత నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే అంటే పాత కూడా ఎంతో మంది ఆ ప్రవక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కూడా దేవుని యొక్క శుభత ప్రకటన చేశారు కదా అంటే పాత ఉన్న పునాదియే అంటే ఆది నుంచే ది ఎండింగ్ అంత ఎవరిది ఏసు ప్రభుదే కదా ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు కదా అంటే ఆది మొదలుకొని ది ఎండ్ ఇంకా సృష్టికి ఎండింగ్ అది మొత్తం ఎక్కడి నుంచి తయారుంది అది దేవుని యొక్క నోటి మాట నుంచే కలిగింది కదా అందుకే దేవుడిచ్చిన పునాది అనమాట అంటే ఏసుప్రభి ఒక పునాది ఆయనే మీద కట్టబడిన వారు వీళ్ళనమాట పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు వీళ్ళు ఆ ఈ ఆ పోస్లు కూడా ఏం చేస్తూ న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఆ ఏజ్ ప్రోబు యొక్క పునాది మీద వీళ్ళు కూడా కట్టబడారు అంటే ఇక్కడ ఏమని చెప్తుంటే శిల్పాకారుని పునాది మీదనే మరి ఒకడు దాని మీదనే కట్టొచ్చున్నాడు అంటే కట్టిన దాని మీద కట్టడము కట్టిన దాని మీద కట్టడము అట్లా కట్టుకుంటా కట్టుకుంటా రీచ్ అయిపోయారు అన్నమాట హెవెన్ వరకు వాళ్ళందరూ సో ఇప్పుడు మన వచ్చేసరికి మనం కూడా ఎట్ట నివసించాలా ఇప్పుడు మన కాలంకి వచ్చేసరికి బోధలన్నీ తార్మార్ అయినాయి గలిబిలిలో ఉంది ఈ లోకం గలిబిలి ఉంది ఈ బబ్లం దేశం అంతా గలిబిలిగా ఉందిపోయినామట అయితే చూడండి ఇప్పుడు ఈ కాలంలా ఎంతో మంది పునాదులు వేస్తా ఉన్న రకరకాల పునాదులు కదా ఆ కాలంలో చూసుకుంటేనేమో అక్కడ కూడా మూసే సువాత ప్రకటింప నోవా ప్రకటన చేసినప్పుడు సువాతలు వాళ్ళందరూ దేవుని యొక్క సత్యను ప్రకటింప చేసినప్పుడు ఎవరు వినలేదు అట్లా దేవుడు కొన్ని ఆ ప్లేసెస్ ని సోదమ్మ గోమరాన్ని దేవుడు నాశనం చేసింది ఎందుకు అక్కడ సరిగా లేదని కదా అవన్నీ మనకు తెలిసినాయి కానీ ఇక్కడ ఈ పునాదుల కన్నా వచ్చేసరికి ఏమైపోయిందంటే మన కాలంకి వచ్చేసరికి కూడా అందరూ సేవకులుగా తయారవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు సువాత ప్రకటన చేస్తున్న కానీ వాళ్ళు సరి లేరా చెక్ చేసుకోవాలి మనము మనము ప్రతి పునాది మీద మనము ఈ ఏ పునాది ఎట్లా ఉంది ఇది దేవుడి నుంచి కలిగిందా లేదా ఈ పునాది ఎందుకంటే నాలుగు పునాదులు ఉన్నాయి కదా ఆ నాలుగు పునాదుల కంచి ఏది స్థిరమైన పునాది అది మనం చూజ్ చేసుకోలే అది ఎట్లా చూజ్ చేసుకోగలుగుతాం మనము దేవుని యొక్క పరిశుధాత్మ చేత నడిపింపు సరైన పునాది పైన ఉండగలుగుతాము స్థిరమైన ఉండగలుగుతుంది కదా అందుకే దేవుడిగా చెప్తున్నాడు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున దేవుడు అనుగ్రహించిన కృప దేవుని యొక్క కృపం మన పట్ల ఉంటుందంట ఆయన నేర్పది అయ్యి ఉండి ఆయన ఆయన శిల్పాకరుడు కదా అంటే ప్రతిదీ క్రియేషన్ చేసేది ఎవ్రీథింగ్ హీ ఈజ్ ద క్రియేటెడ్ కదా దేవుడు ఎవ్రీథింగ్ ఆయన క్రియేట్ చేసింది కాబట్టి ఆ పునది ఆయననే వేసిడు ఆ పునది మీదనే మరి దాని మీదనే కట్టుచున్నారు ప్రతి దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోని చూడండి దేవుడు అంతా క్లియర్ ప్రతి ఒక్కరు పునాదులు వేస్తున్నారు కదా ఇప్పుడు బిల్డింగ్స్ కట్టుకుంటాయి ఈ లోకం అంతటా ఈ దేశం అంతటా దేవుని బిడ్డలే ఉన్నారు చాలా మంది ప్రతి ఒక్కళ్ళు ఆయన కలిగిస్తూనే వచ్చున్నారు కాబట్టి చూడండి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పునాదులు ఎట్లా వేసుకున్నారు కదా కొంతమంది ఏమో నార్మల్ గా చూసుకున్నాము ప్రకృతి విధంగా చూడండి ఎట్లా ఉంది కొంతమంది ఏమో మేది అనుకుంటా వెళ్ళిపోతారు అదొక సపట్ పునాది ఇంకా కొంతమంది ఏమో ఏశ్ ప్రభు ఒక ఏజ్ ప్రభు అని అంటారు కొంతమంది ఏహోవా అంటారు కొంతమంది పరిశుద్ధుడు అంటారు కొంతమంది ఏమో మనమేమో తిల్వ మరణం పొందిన దేవుడు అంటే ఏకరీతి కలిగిన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకరీతి కలిగిన దేవుడు ఏజ్ ప్రభు అయిన ఒక్కడే కదా అన్నిటికీ కలిపితే కానీ ఈ లోకం బోధిస్తున్నారు ఎంతూజియంస్ లో ఎంతో మంది రకరకాలుగా సువార్తల ప్రకటన చేసుకుంటున్న వాళ్ళ కదా ఎందుకంటే సరేన పునాది లేదు లోకంలో ఎవ్వరికి నచ్చితే వాళ్ళు అత చూత ప్రకటన చేసుకుంటూ పోతున్నారు మరి ఆ పునాది కరెక్టా కాదా అందుకే దిగుడు ఏమంటున్న జాగ్రత్తగా ఏ పునాది ఉంది కదా ఎలాగో కట్టుచున్నారు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను తప్ప మరి ఒకడు పునాది ఎవడును వెయ్య ఈ పునాది క్రీస్తే చూడండి మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు ఈ వాక్యం ఏమని చెప్తుంది ఈ వాక్యం ఏంటంటే ఎవరైతే ఏజ్ ప్రభు యొక్క పునాది మీద కట్టబడినారో దాని మీదనే కట్టుకుంటూ కట్టుకుంటూ వస్తున్నారు రకరకాల బోధలు ఉన్నాయి కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటే సర్వ సత్యానికి నడిపిస్తుంది కాబట్టి ఆయన యొక్క సత్యం మనలో ఉంటేనంట మనం జాగ్రత్తగా ఉంటాము ప్రతిదీ చెక్ చేసుకుంటాము ప్రతిదీ వీళ్ళ బోధ ఎట్లా ఉంది వీళ్ళు సరిగ్గా చెప్తున్నారా కొంతమంది మొత్తం ర్యాచర్ కాలిటీ కోసం ఎత్తపడే సంఘం కోసమే చెప్తా ఉంటారు అది అబద్ధం కదా అందుకే ఆయన చెప్తుండ్రు కానీ ఇక్కడ ఈ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ ఏం చేశారంటే ప్రతి వాడు దాని మీదనే ఎలా కట్టొచ్చున్నాడో జాగ్రత్తగా చూసుకోవడం వలన వేయబడిన తప్ప అంటే వేయబడినది తప్ప మరి యొక్క పునాది వేయలేదు కదా వేయబడాల్సిన పునాది ఎవరు ఏజ్ ప్రవే అదే చెప్తుంది అంటే దేవుడు వేసిన పునాది ఇంకా వేరే వాళ్ళు ఎవరు అవకాశం లేదు ఈ పునాది క్రీస్తు అని పౌలు ఆ టైంలో బోధిస్తున్నాడు కదా ఎందుకంటే రకరకాల అక్కడ పరిశ్రమలు చదుకాయలు వీళ్ళందరూ ప్రశ్న వేస్తున్నారు ప్రతి విషయంల యేష్ ప్రభుకు వేసినారు ఇద్దరు కూడా వేస్తున్నారు ఇప్పుడు పౌలు సమయంలో పావులు కూడా తోత ప్రకటన చేసేటప్పుడు కూడా పౌలు కూడా అడగొచ్చు అందుకే ఆయన చెప్తున్నావు ఆ పునాది ఎవరు వేలే కేవలం క్రీస్తేశుప్రభే వేసినాడు అని కదా సరి అయిన సత్యమైన పునాది క్రీస్తేశు అందుకే ఆ వర్డ్ ఆ విధంగా చెప్తామంట అంటే మరి ఒక పునాది ఎవడు వెయ్య నేరుడు ఈ పునాది క్రీస్తే అందుకే అని చెప్తాను క్రీస్త పునాది మీద కట్టుకొండి సత్యని అనుసరించి నడుచుకోండి అదే మీకు సరైన పునాది ఆ పునది ఏసు ప్రభుధి అని చెప్తున్నానమాట అందుకే చివడేశరికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అందుకే దేవుడు అంటారు మీరు పరిశుద్ధాత్మ పొందుకొని సర్వసత్యంలోకి వెళ్తారని చెప్తున్నమాట దేవుడు అందుకే దేవుని యొక్క ఆత్మజిత మనకు నడిపింపు ఉంటేనంటే సర్వసత్యంలోనే ఉండగలుగుతాము కదా ఎందుకంటే ఈ పునాదులే అంతే ఇంపార్టెంట్ లక్ష నలభై నాలుగు మంది మాత్రమే క్రీస్తు పునాది మీద కట్టబడిన వారు ఉంటారు అని దేవుని యొక్క వాక్యం చూపిస్తుంది ఎవడైనను ఎవడైనను ఈ పునాది మీదనే బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర మొదలైన వాటిలో కట్టిన ఎడ వాణి వాణి పని కనబడిన ఆ దినమున దానిని తేటపరుచును అది అగ్ని చేత బయలుపరచబడను మరియు వాని వాని ప్రతి మేటిలో దానిని అగ్నియే పరీక్షించును చూడండి ఇక్కడ పునాదులు వచ్చేసాయి అంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేశారు ఆ బంగారం అన్నప్పుడు మందికి జ్ఞాపకం వస్తుంది ఇంకా వెండి గొప్పజనంగా ఉంటారు ఇంకా వెలగల రాళ్ళు వీళ్ళంతా వెలగల రాళ్ళు కర్ర కొయ్య వీళ్ళు అవి కాబట్టి ఇవి మొదలైనాయి ప్రతి తీర్పరి ఎవరు అంటే మనకు తీర్పు తీర్చేది ఏచి మనం తీర్పు తీర్చేవరిలాగా ఉండదు ఒక సమయం వస్తుంది ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తున్నాడు పరీక్ష పెడుతున్నాడు ఆ గొప్ప దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలే విజయం పొందాల్సిందే కదా లాస్ట్ చివరికి వచ్చేసరికి దేవుని యొక్క సత్యం ఎవరికైతే భయపరచబడుతుందో ఎప్పుడైతే సత్యాన్ని అనుసరించి నడుచుకుంటారో అప్పుడు చూడండి వాళ్ళు ఏమైపోతుందంటే అతసాక్షిగా టైం వాళ్ళ దగ్గరికి రాబోతుంది అనమాట అందుకే దేవుడు ఏం చేస్తానంటే ప్రతి టైంకి రాగానే ఏసుప్రభు ఒక టైం రాగానే వాళ్ళకి తేట పరిచే దేవుడు ఆయననే అనమాట ప్రతి ఒక్కరికి అందుకే వాణివని కనబడను ఆ దినమున దానిని తేటపరచను అంటే ఆ దినమున అంటే దేవుని యొక్క సమయము ఆయన రాకడ విషయంలో ఎవరైతే ఆయనను ఆేసు ప్రభుని అత్తుకొని జీవించి నడుచుకుంటారో వాళ్ళంతా లక్ష నలభై నాలుగు మంది కిందికి ఉంటారు ఇంకా మిగిలిన హతసాక్షులైన వాళ్ళు కూడా ఆయన సన్నిధిలో ఎట్లా అంటే సేటపరిచేవారు ఉంటారు ఇంకా మిగిలిన ఉన్నాయి కదా కొరక వెలగలరాలు కొర్ర గడ్ గడ్డి కోయేవారు వాళ్ళు రెండు గుంపులు కాబట్టి వాళ్ళకు దేవుడు ఏం చేశారంటే తీరుపు దేవుసడు ఇక్కడ ఏం చెప్తుందంటే చేత బయలుపరచబడి మరియు వాణి వాణి ప్రతి ఎదుట దానిని అగ్నియే పరీక్షించును చూడండి దేవుడు ఇప్పుడు శిక్ష పెడుతున్నాడు కదా అంటే దేవుని యొక్క చిత్తం వల్లనే జరుగుతుంది ఏంటిది శిక్ష రావడము ఇప్పుడు మన దేశంలో జరుగుతుంది కదా కరోనా రకరకాల రావడము చూడండి ఇప్పుడు బయట దేశంలో దగ్గర దగ్గర ట్వెల్వ్ కంట్రీస్ కి సోకింది మంకీపాక్స్ ఇప్పుడు మన దేశానికి కూడా సోకిందని న్యూజిలాండ్ మనం వింటూనే ఉన్నాం అంటే ఇది దేవుడు పెట్టిన శిక్షని ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోవద్ది అని చెప్పేసి ఏ స్ప్రవ్ ఏం చేసిందంటే ఆయన ప్రేమ చేత ఆయన ఉగ్రత చేత ఆయన ప్రేమ చేత ఏ ఆత్మ నశించిపోవద్ది చెప్పి దేవుడు శిక్ష పెడుతున్నాడు ఆ శిక్షల విజయం పొందితే అంటే ప్రతి దేవుడు పరీక్ష పెడుతుంది కాబట్టి ఆ పరీక్షల విజయం పొందితే అప్పుడు వాళ్ళకు సరైన పున్నది పైన వాళ్ళంతా క్రిస్త పున్నతి మీదకి రాగ రాగలుగుతున్నమాట ఆ టైంలో ఎప్పుడు దేవుడు ఇచ్చిన శిక్ష టైంలో అనమాట అందుకే ఆయన ఇచ్చిన శిక్ష మనకు దేవుడు వాక్యంలో చెప్తారు కదా మాథ్యూ సిక్స్త్ చాప్రా సిక్స్త్ వచనంలో మనకు ప్రార్థన ఉంటుంది వాళ్ళు ఒక మందిన మాత్రండి నీ నామ పరిశుద్ధ పరచబడని నీ రాజ్యము వచ్చిన నీ చిత్తం నెరవేరునట్లు భూమి అందు కదా అంటే దేవుని యొక్క చిత్తం నెరవేరాల ఈ భూమి అందుకే ఈ భూమి ఆయన చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఈ యొక్క ఉగ్రత చేత ప్రేమ చేత ఆయన శిక్ష అనేది ఇస్తున్నమాట ఇంకా చూడండి ఉనది మీదనే ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పూచుకొను ఒకడు పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడను కానీ అగ్నిలో నుండి తప్పించుకునుటకు రక్షింపబడును చూడండి ఇక్కడ ఉన్నది మీదనే ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల పాని జీతము పూచ్చుకొను చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఇదే వచ్చినంలో థర్డ్ చాప్టర్ ఎయిత్ వచనంలో చూడండి నాటువాడు నీళ్లు పోయి వాడు ఒకటే ప్రతి వాడు తను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనను కదా అంటే ఎవ్వరు కష్టాన్ని వాళ్ళే జీతం పూచ్చుకుంటారనమాట అంటే ఎవరు కష్టపడే పని చేస్తారు వాళ్ళకే ఫలితము కష్టం లేని వాళ్ళంతా ఆయన నుంచి దూరం అయిపోతారన్నమాట దేవుడి నుంచి అందుకే ప్రతిది మనం కష్టపడేలా పొందుకోవాలా ఆయన దగ్గర మనం జీతం పొందుకోవాలంటే మనకు జీతం ఇచ్చేది ఏ శుభ్రమే అంటే ఒకరికి దేవుని యొక్క చువత నాటినప్పుడు వాళ్ళలో నీళ్లు పోసినప్పుడు అది ఫలించి పెద్దగా ఆ దానికి ఉన్న ఫలాలు పంచితే అది నువ్వు పొందిన వారి నీ నుంచి ఒక ఆత్మ రక్షింపబడబడుతుంది దాని ద్వారా అనేక ఆత్మ రక్షణలోకి రాబడుతుంది ఇట్లా పెరుగుకుంటూ వస్తుంది కదా అట్లా దేవుని యొక్క దృష్టిలో ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఎవరైతే కష్టపడి పని చేసి జీతం పుచ్చుకుంటారో వాళ్ళకంతా మంచి బహుమానం అనేది దేవుడు వాళ్ళకి ఇస్తానని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తుండదు చూడండి ఒకడు పని కాల్చి వేయబడిన ఎడల వానికి నష్టము కదా పని కష్టపడి పని చేసేమో వాళ్ళకి ఏమో ఫలితం వస్తుంది మంచిగా అనేకులు దగ్గర కొంటారు చేశారు అట్లా ఉంటుంది మనకు తెలుసు కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి నష్టం ఎట్లా కలుగుతుంది అది కాలిపోయినప్పుడే నష్టం కలుగుతుంది కదా అది కా పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడను అంటే ఆయనకు శిక్ష వరకు ఆయన మంచిగా తయారయ్యేంత వరకు ఆయనకి ఏం ఆయన కష్టాల్లో పడుతూనే ఉంటారు లేసిన ఉంటారు పడుతూనే ఉంటారు లేచినంటారు చివరికి ఆయన ఏం చేస్తున్నంటే రక్షింపబడతాడు కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నటకు రక్షింపబడను అంటే దేవుడి ఇక్కడ దేవుని యొక్క ప్రేమ చెత్త కృపచిత వాళ్ళు ఏమైపోతారంటే ఆయన అగ్ని ఆయన ఇచ్చే సమస్యల నుంచి వీళ్ళందరూ ఎవరైతే భూమి వాళ్ళు ఉన్నారో ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏమైపోతారంటే త సాక్షి అయిన తర్వాత దేవుని యొక్క సన్నిధికి చేరబడతారు అని చెప్పబడతారు అంటే దేవుని యొక్క రక్షణకి రాగలుగుతారు అని దేవుడు చెప్తుంది ఆయన రక్షణలు ఉంటేనే కదా ఆయన ముద్రలో ఉన్న వారము అందుకే క్రీస్తూపు నది మీద కట్టబడాలని చెప్తుంది ఈ వాక్యము ఎందుకంటే క్రీస్తూపు ముఖ్యమైన మూలరాయి కదా మనకి ఇందులో ఉంటుంది ఎపేషియన్స్ ఎపేషియన్స్ సెకండ్ చాప్టర్ ట్వంటీ వన్ వచ్చావండి ఒకసారి సెకండ్ చాప్టర్ చూడండి ఇక్కడ ఏమని ఉందంటే సెకండ్ చాప్టర్ ట్వంటీ వన్ ట్వంటీ చూడండి క్రీస్తసు ముఖ్యమైన మూలరాయి ఉండగా ఆ పోస్తులను ప్రవక్తులను వయసుల పునాది మీదనే మీరు కట్టబడుచున్నారు ప్రతి కట్టడన ఆ చక్కగా అమలు పరచబడి పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందును చూడండి ఇక్కడ ఏమని చెప్తుంది ఇక్కడ పునాది మీద కట్టబడ కట్టబడమని చెప్తున్నారు ఒక్కొక్క పునాది పునాది ఏ విధంగా ఉంటుంది ఆ పున ఏ పునాదికి కష్టం జరుగుతుంది ఏ పునాదికి నష్టం జరుగుతుంది ఇవి చూపిస్తుంది కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నారు ఏమంటున్నట్టే మనం అందరం క్రీస్త మీదనే కట్టబడాలా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎట్లా ఆ కాలంలో ఆ పోస్టులు కదా ప్రవక్తలు కట్టబడ్డారనమాట క్రీస్త ముఖ్యమైన మూలరాయి ఉండగా ఆ ప్రవక్తలు వేసిన పునాది మీదనే మీరు కట్టుచున్నారు చూడండి వాళ్ళు ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ ఏమైపోయారంటే ఆ పన్నెండు దేశాలకు వెళ్ళి దేవుని యొక్క సత్యని ప్రకటన చేసి అప్పుడు అనేకులకు దేవుని యొక్క సత్యం ప్రకటింపబడింది ఆ సత్యం మన వచ్చింది సత్యం ఎవరు ఏచుప్రభే కదా కాబట్టి ఏచుప్రభు ఈ ట్వెల్వ్ కంట్రీస్ కి తెలియజేయబడ్డది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ దేవుడు వేసిన పునాది మీరు కట్టబడాలి కట్టబడుచున్నారు అని చెప్తున్నమాట అంటే ఈ లోకంలో యచుప్రభు కోసం ఎవరికి ఒకప్పుడు తెలియదు కానీ ఎప్పుడైతే ఈ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ వచ్చి దేవుని యొక్క చోత ప్రకటన చేశారో అప్పుడు లోకం తెలియజేయబడింది యేచుప్రభు నిజమైన దేవుడమని అదే క్రీస్తు ఉన్నది ప్రతి కట్టడైనా ఆయనతో చక్కగా అమలు పరచబడి ప్రభువు పరిశుద్ధమైన దేవాలయ దేవాలయ మగుటకు వృద్ధి చక్కగా మనం ఏం చేసుకోవాలంటే కట్టబడాలంట ప్రతి కట్టడైనా మనలో ఎక్కువ చక్కగా ఉండాల ఎందుకంటే ప్రతిదీ ప్రాక్టీసింగ్ లో పెడితేనంట మనము ఎట్లా తయారవుతామంటే చక్కగా తయారవుతామంట అమలు ప్రతి విషయంలో మనము అమలు పరచబడతాము ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం అవుతాం అనమాట మనమంతా ఎక్కడంటే దేవాలయం ఎవరు మనమే కదా దేవుడు ఏమంటారు హస్తంలో కట్టిన మందిరంలలో నేను నివసించను అని కదా దేవుడు మన కేసియాలో ఉంటుంది అయితే హస్తంలో కట్టిన మందిరంలో నివసించును అని దేవుడు చెప్తాడు కానీ ఆయన నివసించదు ఎక్కడ అంటే మనలోనే మనమే ఒక దేవాలయము కాబట్టి మనము పరిశుద్ధతగా ఉంటేనే ఆయన యొక్క ఆత్మ మన రుద్రంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో వచ్చి ఒకవేళ మన క్రియలు సరిగ్గా లేకపోయి అప్పుడు దేవుడు మనలో వచ్చి నివసిస్తాడా కదా అందుకే చెప్తుండ్రు దేవాలయం అగుటకు అంటే నువ్వే కానీ నేనే కానీ మన మంద్రమే కానీ ఎట్లా తయారు కావాలంట పరిశుద్ధతగా తయారు కావాలా ఆయన వాక్యం చెప్తే మనము హృదయాన్ని శుద్ధి పరచుకోవాలా కాబట్టి మన క్రియలు చక్కపరుచుకుంటేనే అప్పుడు మనం ఏమవుతామంటే గ్రోత్ అవుతాము ఒక్కొక్కరి నుంచి ప్రతి దాంట్లో మనం గ్రోత్ అవుతాము ఆయనతో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస్ నివాస స్థలమై యుండుకు కట్టబడి నివాస స్థలం యూనిటకు కట్టబడుచున్నారు చూడండి ఎందుకు మనం ఇక్కడ తయారవుతున్నామో అంటే ఆయన రాజ్యంలో నివసించడానికి పర్లో ఒక రాజ్యంలో ఉండడానికే ఇవన్నీ మనం ఏం చేయాలంటే ప్రయాసంతో ఇవన్నీ నేర్చుకోవాలి ప్రతిదీ మనం నేర్చుకుంటేనే ఆయనలో మనం అంటే ఎట్లంటే ఆయనతోనంట మీరు కూడా ఆత్మ మూలముగా అంటే ప్రతిదీ మనం ఆత్మీయంగా నడుచుకుంటాం కాబట్టి ఆత్మీయంగా చూసుకుంటే క్రీస్తు పున్నది మీద మరి మనం కూడా ఎట్టుకుండాలంటే మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై యుండుటకు కట్టబడి చున్నారు చూడండి ఇంత ప్రయాసం ఎందుకు ఈ లోకంలో ఉన్నంత వరకు మన ప్రయాసం స్టార్ట్ కావాల్సిందే ఆ ప్రయాసం పడినప్పుడు ఆయన శువత ప్రకటన చేసినప్పుడు అన్ని చేసినప్పుడు లాస్ట్కి ఏమవుతుందంటే ఆత్మ మూలంగా మనం చూసుకుంటానంట ఎక్కడ కట్టబడతామంట వాళ్ళు రాజ్యంలో ఉంటామంట మనము ఎదుట కట్టబడి ఇవన్నీ మనం ప్రయాసపడితే ఆయన రాజ్యంలో ఉండడానికే ఇవన్నీ మీరు కలిగి ఉండమని చెప్పారు మనమే ఒక దేవలేం కాబట్టి మన పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాల మరి దేవుడి ఇచ్చిన వాక్యము మన హృదయంలో పలించాలని ప్రార్థన చేసుకున్నాము క్రీస్తు సూపు మీదనే ఉండాలని ప్రార్థన చేసుకున్నాము ఆయన కృప చెప్పనని మనం నడుచుకునేలాగా ఆయన కృప మన పట్ల ఉండేలాగా ప్రార్థన చేసుకున్నాము మరి దేవుడి ఇచ్చిన వాక్యం జీవించడం కాదు వైష్ణ దేవా దేవాళ్ళతో దేవాయశ్యాని కులేకల వందన ప్రభా కృతజ్ఞత స్పుతులు స్తోత కలలి రజ వైష్రవకు సర్వ శక్తి మంత్రుల సర్వ అధికారి నీకే వందన బ్రహ్మ దేవాయేశు ప్రభా మరి మీరు చెప్పినారు ప్రభా క్రీస్తేశ్వ పునది పైన మేము కట్టబడాల ప్రభా దేవా లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి కానీ ప్రభా ఆ రకరకాల బోధలు మేము పడకుండా ప్రభా మేము ఎక్కడ మూసిపోకుండా ప్రభా మరి నమచేత నడిపింపు దయచేయని ప్రభా క్రీస్తేశ్వ పునది మీద అనేకులకు మేము సత్యాన్ని ప్రకటింపచేయాల ప్రభా మేము వెలిగింపవలన అనేకులను వెలిగించాలంటే ప్రభా మాలో విశ్వాసం ప్రభా స్థిరమైన విశ్వాసం మాకు ఉండాలా ప్రభా దేవను అన్నో ప్రభా విశ్వాసం కలిగిన ఏ విషయంలో కలవర పడారని చెప్పిన ప్రభా కాబట్టి ప్రభా మేము ఏ విషయంలో కలవర మీరు మాకు సహన ఇచ్చండి ప్రభా దేవాయచ ప్రభా ఈ లోకంలో ప్రభావ మరి పర్లోకం అందున మాతండి అని సెలవచ్చిన దేవుడ ప్రభా దేవాయచ మరి ప్రతి ఒక్కటి కూడా ప్రభా నీ చిత్తాంతరాన్ని నెరవేర్చడానికి ప్రభా మరి నువ్వు ఇచ్చిన శిక్షణని నువ్వు ఇచ్చిన ప్రేమని ప్రభా ఆ ప్రేమ చేత ఉగ్రత చేత ప్రభా అనేక ప్రజలు రక్షించుకుంటున్నందుకు నీకు లెక్కలేని పొందిన దేవా గొప్ప జనం పట్ల ప్రభా దయ చూపించండి ప్రభా లక్ష మందిని దీవించండి ఆశించేత నీపండి ప్రభా దేవాసీ ప్రభా ప్రతి బిడంగు ప్రభా సత్యని అనుసరించి నడుచుకునే బిడ్డలాగా మేము సత్యాన్ని ప్రకటించేసేలాగా ప్రభా మీరు మాలో ఉండే గైడెన్స్ ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయ ప్రభా ఆ కాలంలో ప్రభా ఆ పోస్టు లెక్కని ప్రభా మరి క్రిస్మస్ పునతి పైన వారు కట్టబడ్డారు ప్రభా దే వాళ్ళన్ని కూడా ప్రభా చక్కగా అమలు పరుచుకున్నారు ప్రభా ప్రతిదీ వాళ్ళు నేర్చుకున్నారు ప్రభా అనేకులకు సత్యాన్ని ప్రకటింప చేసిన వాళ్ళు ఎంతో ప్రభావ వాళ్ళ టోటల్ ఎవ్రీథింగ్ ప్రభా వాళ్ళు దేవాలయం ప్రభావ పరిశుద్ధతగా తయారైనారు ప్రభా మరి మేము కూడా పరిశుద్ధత తయారు కావడానికి ప్రభా మీ యొక్క సహమాకు దయచేసి ప్రభా మరి బ్రదర్స్ కూడా ప్రభా ఎంతో మంది యొక్క శుభ ప్రకటన చేయడానికి అనేక ప్రాంతంలలో వెళ్తున్నారు కాబట్టి ప్రభా మరి రవి అనేది మరి చంద్రశేఖరతో పాటు ఇంకెంత బ్రదర్స్ అయితే వెళ్ళిన ప్రభా యొక్క సేవకి ఆ యొక్క ఆదిరాబాద్ మరి అక్కడ ముత్తంగూడ ప్రభా ఇసుక సున్నామంలో సమాధానం కలిగించండి ప్రభా దేవా ప్రభా ప్రతి బిడ్డ కూడా వారి నోటి నుంచి వారి పాప క్షేమ నొప్పుకోవాల ఎంతో మంది ప్రభా రకరకాల వేల బాధ వేదన దుఃఖాల చేత పీడింపబడ ప్రభా ఉన్న ప్రతి దురాత్మలనే ఇచ్చుక సున్నా గద్దించి కొట్టివచ్చే ప్రభావ ప్రతి ఒక్క ఆత్మని మీరు రక్షించుకునే ప్రభా ప్రతి ఒక్క ఆత్మ యచుకృస నామంలో పొందల ప్రభా వారికి శాంతి సమాధానం కలిగించని ప్రభా మరి బ్రదర్స్ వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ఆశించతే నింపండి ప్రభా లే ప్రభావ నీ యొక్క అస్తం వారికి తోడించి నడిపించని మరి బ్రదర్స్ ఎంతమంది తెలివి వెళ్ళినారో ప్రభా వారి అందరికీ యొక్క దూతల్ని ప్రొటెక్షన్ గా దయచేయని ప్రభా నీతో ఎక్కడి కింద ప్రతి కిరుని గద్దించి కొట్టి వచ్చే ప్రభా నీ యొక్క చేత నింపండి ఆ యొక్క బ్రదర్స్ వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రభా ఈ యొక్క రెక్కల కింద భద్రపరచుకోం ప్రభా అదే రీతిగా ప్రభా మరి ప్రతి తెగుల చేత ప్రభా ఎంతో మంది బిడ్డలు ఉన్న మరి వారి పట్ల కలీకరించి దయ చూపించమని ప్రార్థిస్తుంది వారికి ఉన్న ప్రతి బాధా వేదన ప్రభావ తీసివేయమని ప్రభు వారిని స్వస్థ పరచమని ప్రార్థిస్తున్న ప్రభావ దేశాల శాంతి సమాధానం ఐక్యత దయచండి ప్రతి దేశం మధ్యలో ప్రభా సాక్షిని నిలబెట్టమని ప్రార్థిస్తుండీ అదే రీతిగా ప్రభా హాస్పిటల్ స్థాయిలో ప్రభా రకరకాల రోగల చిత్త బాధ చిత్త వేదన చిత్త దుఃఖింపు పడుతున్నారు ప్రభా వారిని కూడా మీ తాకింపుడి స్వస్థపరిచి వాళ్ళని కూడా రక్షించుకోమని ప్రార్థిస్తాం తండ్రి దివాయస ప్రభా ప్రతి దాంట్లో కూడా ప్రభావ మీరైతే నడిపించండి ఇది నీ రాకడతాంది కాబట్టి నీ యొక్క పనిలో మేము నిఘ్న అయిపోవాలి ప్రభా అనేకులకు మేము సత్యని ప్రకటింపచేయాలా మేము ఫలిభరితంగా ఉండాలి అనేకలు కూడా ప్రభా సేవ జీవితంలో కూడా ప్రభా ప్రభా ఫలి భరితం దయచమని ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని అందరినీ దీవించి ఆశ్రెస్ ప్రభా ప్రతి బిడంలో ప్రభాని యొక్క పరిశుద్ధితో ముద్రించుకోమని ప్రార్థిస్తూ మరి రాకరికి మందరిని సిద్ధపరుకోమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడు గొప్ప రాజ్య సమయం ఇచ్చిన ప్రభా మధ్యకాలం సమయంలో భయంకరమైన నుంచి మమ్మల్ని కాపాడుతున్నది నేనే ప్రభా ఈ స విన్న వాక్యం బట్టి ప్రభా క్రీస్ ఇస్తూ పునాదులు మేము కట్టబడాలి వరకు మా పునాదులు చెక్ చేరగకున్న అలాగే గట్టిగా ఉండటం సాయం దైత్యం ప్రభా అటు ఇటు వెళ్లకుండా సాయం దైత్యమని తండ్రి ప్రభా ఎసయ్య నీ నామం కొరకు నీ నామం మహిమ పరచ మేము సాక్షులుగా ఉండటం తీర్చిదిద్దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా ఎసయ్య ప్రతి ఒక్క ప్రదర్శిష్ట దీవించి ఆస్వదించండి అన్ని దేశాలలో ఫైనాన్షియల్ ఇష్యూ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు సహాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మీరు శ్రీలంక ఫైనాన్షియల్ ఇష్యూ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు సహాయం దండి ప్రభావ పూర్తిగా నాశనం అయిపోయిన తండ్రి ప్రభా ఫైనాన్షియల్ క్రిసిస్ లో వాళ్ళు ఉన్నారు తండ్రి ప్రభా అదేవిధంగా నాయనస ప్రభా మన బ్రదర్స్ ఉన్న ప్రభా అడి ట్రైబల్స్ కు వెళ్తుండగా ట్రైబల్స్ కు వెళ్ళారు తండ్రి నాయన ప్రభా వాళ్ళ కుటుంబం శాంతి సంవాదం దండి ప్రభా మరి ప్రభా క్షేమంగా వచ్చినట్టు సహాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అనేకుండి స్వార్థ నిజమైన దేవుడు మీరు తెలు వాళ్ళు తెలుసుకొని ప్రభ నమ్మి విశ్వసించి వాళ్ళ పాపాశ్రమం ప్లొప్పుకొని నీ కొరకే మేమంత జీవించడం సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా సార్ వాక్యం పెట్టి ప్రభ మరో ద్వారా నాట పడండి ప్రభ్యా ప్రభ ఫౌండేషన్స్ కట్టి ఉండాలి తండ్రి ప్రభా ఎటు వెళ్ళకుండా నాయన వేసే మరి అదేవిధంగా ప్రభు మరి మేము నేర్చుకునే ఇతరులకు నేర్పించడం నేర్పించాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేమైతే ఏవైతే నేర్చుకున్నామో మాకు ఏవైతే భయపరుస్తున్న వాక్యాలు ఉన్నాయి తండ్రి ఇలాంటివన్నీ మేము ఇతరులకు చెప్పేటట్టు మాకు సాయం ఇచ్చేయండి ప్రభా మమ్మల్ని అలా నడిపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి చిన్న ప్రార్థనలు మీ చెప్పగిస్తూ మేము స్వీకరిస్తున్నా అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమేన్ స్తోత్రం ప్రభా పశువుని వందల దేడో తండ్రి ఈ రోజు వాకి మాట్లాడిన ప్రభా ఈ రోజు మీరు వాక్యంతో ముఖ్యంగా ప్రభా మమ్మల్ని ఆత్మీయ రోజుకు నడిపించదేవా తని ట్రైబల్స్కి వెళ్ళిన తని బ్రదర్స్ దివించి ఆశ్రించి వాళ్ళు రాకపోకలతో కబ్దాలు దయచే ప్రభా ప్రతి సైతాన్ని అటేదివాణం ది వాళ్ళ కావాల్సిన అక్కలు మనల్ని తీర్చిదేవాళ్ళు అద్భుత ఆశ్చర్యాల కల్పించి ప్రతి బిడ్డ మీరు ఆక సిద్ధపరచుకోమన్నారు ఏసుక్రీస్తు నామరాకు అంటారు రే అమేన్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు శాంతి సమాధానము ఈ గ్రూప్ ప్రతి ఒక్క బిడ్డకు